అంతేగాని బ్రహ్మ ఇలా పేట కుర్చీలో కూర్చునే ఏదో సంకల్పం చేసిందని అభిప్రాయం చేతనము అని అభిప్రాయం దానికి తాత్పర్యం చాలా పోయిటిక్గా చెప్తుంది శ్రీమతి చాలామంది ఇలాంటి వాక్యాలని వాటి యొక్క స్వరూపాన్ని స్పిరిట్ని తీసుకోకుండా లిటరల్గా తీసుకుని వాటిని విరిచేసి పాటించి పెడతారు లిటరల్గా తీసుకోకూడదు ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో పోయిటిక్గా చెప్పిన సందర్భాల్లో మనం లిటరల్గా తీసుకోకూడదు అనేక దోషాలు వస్తాయి లిటరల్గా తీసుకుంటే ఐ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్ అంటే వేర్ ది పాయింట్ ఈస్ చేతనము బ్రహ్మ అదే ఆయన అంటారు సర్వజ్ఞం బ్రహ్మేతి అవోచామా సో అనంతం జ్ఞానం అనే మీమాంస దగ్గర బ్రహ్మ సర్వజ్ఞము అనంతమైన జ్ఞానము కలదేంటే సర్వమును తెలుసుకునేటువంటి చేతనము అని మనం ఇంతకుముందు చూసి ఉన్నాము కాబట్టి బ్రహ్మ చేతనము సత్ సత్ చిత్ చిత్ అంటే చేతన చిద్ధాతుడు సత్ అంటే అఖండ సత్త ఈ సత్తలన్నింటికి ఉనికిని కల్ సత్తలన్నింటికి స్థితిని కల్పిస్తూ వీటన్నిటికీ ఆలంబనంగా ఉండేటువంటి అఖండ సత్తయే బ్రహ్మ అని మనం అనుకున్నాము అత కామయతృత్వోపత్తి అంచేతనే బ్రహ్మయందు కామయతృత్వము అంటే సంకల్పమును చేయుట జగత్తును సృష్టించాలి అనే సంకల్పాన్ని చేసేటువంటి ఆ స్టేటస్ బ్రహ్మయందు కుదురుతుంది ఎందుకంటే బ్రహ్మచేతనము సర్వజ్ఞము గనుక అంటే శోకామయత అనే వాక్యం వచ్చింది అయితే అకామయత అని ఎప్పుడైతే అన్నారు సహా కదా సహా అంటే ఆ బ్రహ్మ ఆత్మ ఆత్మ బ్రహ్మ ఓ తర్వాన్ సేమ్ అకామయత అంటే విల్డ్ అని ఎప్పుడైతే అన్నారో దీని మీద ఇంకా అనేక శంకలు ఏమండి మేము కూడా పొద్దున్న లేస్తే ఎవేవో కామనలు చేస్తూనే ఉంటాం పొద్దున్న కాఫీ తాగుతూ అరడసిన సంకల్పాలు నేను చేస్తూ ఉంటాను మరి నేను అనుకు అనుకున్నాను బ్రహ్మ కూడా అలాగే చేస్తాడు కాబోలు అని ఒకరి ఇంకా థీలాజియన్స్ని మీరు రంగంలో వదిలిపెడితే వాళ్ళు రకరకాల సంకల్పాలు చేసుకుంటూ ఉంటారు దానికి తగ్గట్టుగా బ్రహ్మ కూడా ఇవన్నీ ఉన్నాయని ఎవేవో కంక్లూషన్స్ వాళ్ళు డ్రా చేస్తారు So there are a number of possible doubts on the issue of Kama. So Shankar says, for some time, he goes along with that train of thought. He says, he is a man of Kursa, he is a man of Kama, he is a Brahman. He says, he is a Brahman, he is a Guru. He says, he is a Brahman, he is a Guru, he is a Guru, he is a Guru. He says, he is a Brahman, he is a Guru. He says, what a gentleman is going on. <in French> సో ఈ రకంగా ఏ హ్యూజ్ ట్రైన్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్ వాటన్నిటికీ వేరియస్ లెవెల్స్లో ఆయన సమాధానం చెప్తారు అట్ ది హయ్యెస్ట్ లెవెల్ ఇట్ ఓన్లీ మీన్స్ దిస్ మచ్ బ్రహ్మచేతనం ఇట్ ఓన్లీ మీన్స్ దట్ మచ్ డోంట్ బులిట్ ఎనీ ఫర్దర్ అని చెప్పేసి చోటు వదిలేశారు ఆయన ఓ సందర్భంలో ఎక్కడ ఐతిరే ఉపనిషత్తులు కానీ ఇక్కడ హీ గోస్ అలాంగ్ విత్ దిస్ ట్రైన్ ఆఫ్ థాట్స్ మరైతే బ్రహ్మగారికి కూడా ఆలోచనలు ఉన్నాయే ఆ ఆలోచనలో అయితే ఏమిటంటాం అయితే మరి మాకు బ్రహ్మగారికి తేడా తేడా ఉంది నీ ఆలోచన లాంటి ఆలోచనలు కావా అయినవి అని ఈ కమ్స్ లిటిల్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ఐ థింక్ ఆర్ అండ్ దెన్ హీ ఇస్ రిప్లయింగ్ ఆల్ దాట్ బట్ ఫైనల్లీ ఇట్ ఓన్లీ మీన్స్ దిస్ మచ్ బ్రహ్మ ఇలా కూర్చొనేదో సంకల్పం చేసిందని కాదు అభిప్రాయం బ్రహ్మ చేయతాను అది ముందే చెప్పేశారు కదా దట్ ఈస్ ది అల్టిమేట్ అండర్స్టాండింగ్ అది ముందే చెప్పేసి He goes along with this idea of kama yutrutvam a little more and he plays with it. Poropakshadar kuddhika play chasthana. How can I tell you? Kama yutrutvath Asmadadivath Anapta kama mitichet Anapta kama mitichet Naa So brahma kama yutha Ananavgada Kama na galadi Kama na galadi Kama na galadi Kama na epudu putudtundi మనకి ఏదైనా ఒకటి మన వద్ద లేకుంటే అప్పుడు కామన పుడుతుంది అంతే కదా కామ ఇప్పుడు తైత్రీ ఉపనిషత్తు పుస్తకం కావాలి అనే కామన్ నాకు పుడుతుందా పుట్టదు ఎందుకంటే అది ఉంది కదండి బృహదారుణ్యోపనిషత్తు పుస్తకం లేకపోతే అది కావాలి చదివినా చదవకపోయినా పుస్తకం కావాలనే కామన కాబట్టి ఆప్తకాముడికి కామన ఏది మనము కామిస్తామో అది ఆల్రెడీ లభించుంటే ఇంకా కామన్ కాబట్టి అనాప్తకాముడు అయ్యి ఉండాలి అంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ వాళ్ళ అయ్యి ఉండాలి అప్పుడు డిజైర్ పుడుతుంది కాబట్టి బ్రహ్మగారికి బ్రహ్మగారి అంటే అదే పరబ్రహ్మ పరబ్రహ్మకి డిజైర్ పుట్టింది కనుక ఇట్ ఈజ్ అనాప్తకామం ఇట్ ఈజ్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ వాళ్ళ అస్మదాధిపత్ మనకి మళ్ళే అని శంక నా స్వాతంత్ర్యాత్ ఈ స్వాతంత్ర్యాత్ అన్నది సంగ్రహవాక్యం బ్రహ్మకి స్వాతంత్ర్యము గలదు అది మనకు లేదు అని అభిప్రాయం సో శంకరులు ఈ విధంగా జీవబ్రహ్మభేదాన్ని మనస్సులో పెట్టుకుని సమాధానం చెప్పినట్టుగా కనపడు సో ఆ లెవెల్కి వచ్చి సమాధానం చెప్పారని అంచేతనే మీకు ముందు మనం చేశాను ఈ లెవెల్కి వచ్చి సమాధానం చెప్పారు ఎనిమిదో ద్వైతాచార్యుడు ఏమన్నాడంటే ఈ శంకరుడికి దెయ్యం పడుతూ ఉంటుంది దెయ్యం పట్టినప్పుడేమో అద్వైతం మాట్లాడతాడు ఆ దెయ్యం వదిలిపోయినప్పుడు మంచిగా మాట్లాడతాడు అని ఆయన చెప్పారు దానికి దృష్టాంతం ఏదైనా చెప్పండి ఏంటంటే తైత్రి ఉపనిషత్తే తీసుకో శోకామయత వరకునేమో దెయ్యం పట్టి మాట్లాడాడు ఆ తర్వాత ఆ దెయ్యం దిగిపోయి మాట్లాడాడు మళ్ళీ దెయ్యం తర్వాత పట్టేస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆయన అని ఇలా చెప్పి ఊరుకోవచ్చా ఆయన తోచింది ఇలాగ స్కాంద పురాణంలో చెప్తోంది అని చెప్పాడు ఇలాగ స్కాంద పురాణంలో ఉంది స్కాంద పురాణం రెండు రెండు వెర్షన్స్ ఉన్నాయి ఈచ్ వెర్షన్ హ్యాజ్ ఏ వన్ వన్ ల్యాక్ వెర్షన్స్ ఇప్పుడు స్కాంద పురాణంలో ఉందంటే కాదనడానికి ఎవరు ఉంది అది ఆయన చూసేది చెప్పలేదు ఆయన ఇప్పుడు రామాయణంలో ఉందంటే వీ కెన్ క్వశ్చన్ స్కాంద పురాణంలో ఉందంటే ఎలా క్వశ్చన్ చేస్తారు స్కాందం అనే అసలు పురాణం ఉందనే చాలా మందికి తెలియదు అది ఉన్న దాని సైజ్ ఎంతో తెలియదు నేను నేను ఎరుగుదను అది పద్దెనిమిది వాల్యూమ్స్లో ప్రింట్ చేశారు వాళ్ళు ఇప్పుడు దాంట్లో ఉందన్నారు దాంట్లో ఉందో లేదో భగవంతుడికి తెలియదు నేను రెండు తలల చేప ఒకదాన్ని చూశానండి అంటే ఎక్కడ చూశానంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉందంటే ఏమో ఉందేమో అది కుమారుదితాడు సార్ పీపుల్ టాప్లవే సో స్వాతంత్ర సో ఇక్కడ నీవే ఒక భేదాన్ని కల్పిత భేదాన్ని స్వీకరించి మాట్లాడుతున్నారు ఎందుకంటే శంకదే కదా మాకెల్లాగైతే అనాప్త కామలమో బ్రహ్మ కూడా అలాగే కాదు ఎందుకంటే యథా యథాన్యాన్ పరవశీకృత కామదోషా ప్రవర్తయంతి న్రహ్మణ ప్రవర్తకామా ఆ జగత్తంతో ఒకటి పుట్టిన తర్వాత ఆ జగత్తులో ఉండేటువంటి జీవులను పరవశీకృత్య పరవశుల్ని చేసేసి వాళ్ళని స్వాధీనం లేని వాళ్ళనుగా చేసేసి ఈ కామదోషాలు వాళ్ళని నానాహింస పెడుతూ ఉంటాయి మనిషి కామన గలవాడైతే ఆ కామన అనే దోషము కమన ఒక వస్తువుని కోరుట తీవ్రంగా కోరుట సో బైండింగ్ డిజైర్ అనమాట ఆ డిజైర్ కనుక మనస్సులో ప్రవేశించిందంటే ఇంకా వాడికి హీ డజంట్ హ్యావ్ ఎ చాయిస్ హీ హ్యాస్ టు రన్ ఆఫ్టర్ థ్యాట్ చాలామంది అనుకుంటారు మేము స్వతంత్రులము అనుకుంటారు మనము స్వతంత్రులం కాదు మనము మన మనస్సులో నిర్మాణమై ఉన్నటువంటి ఒక వాల్యూ సిస్టమ్కి ఒక స్ట్రక్చర్కి బానిసలమై బతుకుతూ ఉంటాం వి లివ్ అండర్ ది టెరనీ ఆఫ్ ది మైండ్ వాల్యూ సిస్టమ్ని మనము డెవలప్ చేసుకుంటాం ఇప్పుడు మీరు కుక్క పెంచుతున్నారనుకోండి పొద్దున్న లేవగానే సంధ్యావందనం లేదు జపం లేదు తప్పం లేదు ఆ కుక్కకి స్నానం చేయించాలి లేదంటే మేము మాకు వీఆర్ ఇండిపెండెంట్ పీల్ వాటి వాటి ఇండిపెండెన్స్ యూ హ్యావ్ యూ డోట్ హ్యావ్ ఎనీ ఇండిపెండెన్స్ యూ డోంట్ హ్యావ్ అని చాయిస్ ఆ కుక్కకి స్నానం చేయించాల్సి ఉంటుంది ఛాయిస్ ఏముంది దాంట్లో కుక్కని మేము పెద్ద మానేస్తామంటే దెన్ మేబీ యూ విల్ హ్యావ్ ఎ చాయిస్ టు డూ సమ్ జపం ఇంకా ఛాయిస్ ఏముంది దాంట్లో ఇప్పుడు అపోలోలో కార్డు మెడికల్ కార్డు కొనుక్కున్నారనుకోండి ఆ పదిహేను రోజుల కోసాలు దానికో వెళ్ళి వాళ్ళకి శరీరం చూపించుకుని వస్తూ ఉండాలి ఇంకా ఛాయిస్ లేదు ఇంకా అయిపోయింది ఆ ఛాయిస్ యూ హావ్ సరెడ్ అయితే గుండె తప్పుళ్ళు విన్నావా అని అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు గుండె తప్పుళ్ళు గురించి పట్టించుకోకుండా ఈశ్వరుడు జపం చేస్తూ ఉంటే దాని దారిని మన దారిని మర ఉడ్డావు ఇప్పుడు గుండె తప్పుళ్ళు అయితే నేను వినలేదు మరైతే విను అని మీరు వినడం ప్రారంభిస్తే ఇంకా నవ్వు యూ డోంట్ హ్యావ్ ఏ ఛాయిస్ వింటున్నాను అయితే వచ్చి మా దగ్గర మెడిక్లెయిమ్ సర్టిఫికేట్ తీసుకోమంటాడు ఐదు వేల రూపాయలు కట్టి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మేము నెలకోసారి నేను పరీక్ష చేస్తాం వచ్చి చేయించుకోవాలి ఇవన్నీ స్వాతంత్ర్యం అయింది తెరీ నో స్వా స్వాతంత్ర్యంలా భాషిస్తుంది స్వాతంత్ర్యమేం లేదు పర మానవుడు హ్యాస్ నో ఛాయిస్ ఒక ఆయన ఉన్నాడు నేను సర్జరీ చేయించుకున్నాను డ్యూట్యూ డూ గెట్ ఇట్ డన్ బై యువర్ ఓన్ విల్ ఎస్ నో యూఆర్ మిస్టేక్ నో ఎందుకంటే You live in a, you create a value system around you and uh, you uh, submit yourself to certain developments in science and family members and your own body identification, when you create it, now surgery is available, surgeon is available and the body requires surgery and you have a conviction, after that, you have to take care of it. వెళ్ళి చేయించుకోవడమే దాంట్లో నేను నా పర్సనల్ ఈగో అలా చెప్తుంది అంతే యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్ దెర్ ఈస్ నో చాయిస్ నేను మీకు ఇందాకనే మనవి చేశాను నిన్న మనవి చేశాను నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ పాఠం చెప్తున్నానంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఐ హాట్ ది కరెక్ట్ బికాస్ ఐ పుష్ మైసెల్ఫ్ ఇన్ టు ఎ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అండ్ నౌ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ రన్స్ మీ ఇట్ రన్స్ అండ్ ఇట్ మేక్స్ మీ రన్ అంతే so once you, uh, now it is the scheme of things which makes all actions possible not you so evallu kuda manaku choice undi ani anukodam pora patta there is no choice will undi ani anukodam pora patta there is no will ante kela antu undu kaabati ee values anni wrong values either right whatever value it is right or right or wrong avi aa kama doshalu mana manasulo praveshinchisunnayi మనల్ని పరవశుల్ని చేసేసి అవి ఈ సంసార చక్రంలో మన తిప్పుతూ ఉంటాయి బ్రహ్మగారు కూడా అలాగే శుభకామయత అన్నారు కాబట్టి ఆయన కూడా అలాంటి వాడు అని అనుకోవద్దు హీ ఈజ్ నాట్ లైక్ దట్ ఆయన కామన వాట్ ఎవర్ కామన కామాహని బహువచనమే వాడారు ఇక్కడ ఉన్నది ఒకే ఒక కామన యూ యాడ్ ఏ ఫ్యూమోర్ సృష్టించాడు కామన వలన సంకల్పం చేసి ఇప్పుడు స్థితిని కూడా సంకల్పం చేతనే కలిగిస్తున్నాడు ప్రళయాన్ని కూడా సంకల్పం చేతనే కలిగిస్తాడు అని అక్కడికి బహువచనం వచ్చిందిగా కాబట్టి ఆయనకున్నటువంటి ఈ సంకల్పములు మన వంటి సంకల్పములు కావు సంకల్పములు మనల్ని నడిపిస్తాయి ఆయన సంకల్పముల చేత నడపబడి వాడు కాదు ప్రవర్తకామా కథం తర్హి ఓహో ఆయన సంకల్పాలు ఆయన నడిపించవా మన సంకల్పాల కంటే విలక్షణమైనవా అది ఎలాగో చెప్పండి హౌ హౌ హిజ్ డిజైర్స్ ఆర్ హిజ్ విల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ విల్ సత్యజ్ఞానలక్షణా స్వాత్మభూతవాత్ విశుద్ధా అది ఇప్పుడు ఆత్మ అంటే ఉపాధి సో బ్రహ్మ పరబ్రహ్మ యొక్క ఉపాధి శుద్ధ సత్వప్రధానమైనటువంటి ఉపాధి విశుద్ధ అని అంటున్నారు కదా సో శుద్ధ సత్వప్రధానమైనటువంటి ఉపాధి దాంట్లో రజోగుణము యొక్క తమో గుణము యొక్క దోషం లేదు అటువంటి ఉపాధి అది ఎలాగో మీకు చెప్తూ చూడండి అవేర్నెస్ ప్యూర్ ఉంది అది కేవలము సెల్ఫ్ ఎవిడెంట్ బీయింగ్ రూపంలో ఉంటుంది మీరు నిద్ర నుంచి అప్పుడే బయటకు వచ్చారు లేకపోతే జపన్ జస్తో ఆ థాట్లెస్ స్టేట్లో థాట్స్ అన్ని సబ్సైడ్ అయినటువంటి స్టేట్లో వాట్ యూఆర్ ఈజ్ ఓన్లీ దిస్ మచ్ సెల్ఫ్ ఎవిడెంట్ అవేర్నెస్ self evident existence an alertful presence ante kadandi that is what you are that, that alertful presence lo chamma spandana vachi i am ane spandana garali ee aham asmi ee aham asmi it is of course a limited there is a limitation but still it is limited all right but still it continues to be and a lot of full presence alone therefore i am one at the limitation it is the result of a moment but still the original quality of the mustu namely awareness and being they are not disturbed they continue to be associated with ayam and nothing else joins that therefore ayam pure i am alone nothing else just ayam is the saatvika upadhi of దట్ బ్రహ్మన్ ఆర్ ఆత్మ అది విశుద్ధ ఉపాధి ఇప్పుడు అయామ్ ద డూయర్ ఆర్ అయామ్ ది ఎంజాయర్ దట్ ఈస్ రాజస అండ్ అయామ్ ది బాడీ ఈజ్ తామస ఈ రాజసాంశము తామసాంశము మనలో ప్రధానమైపోయడం చేత ఆ అయాం శుద్ధ అహమస్మి శుద్ధ చైతన్య స్వరూపము యొక్క స్పందన వి మిస్ ఇట్ అంచేతనే మన కామనలు ధ్వజోగుణం చేత తమో గుణం చేతను ప్రభావితం చేయబడి కర్తృత్వ భోక్తృత్వముల చేతను ప్రభావితములైన కామనలు వస్తాయి తర్వాత దేహ తాదాత్మ్యంతో జడప్రాయ జడమయుడైపోయి జడమైన దేహంతో తదాత్మ తాదాత్మ్యాన్ని చెంది అటువంటి ఆ తాదాత్మ్యం నుంచి అజ్ఞాన కల్పితమైన తాదాత్మ్యం నుంచి ఎవ్వెవో కామనలు బయలుదేరతాయి అటువంటి కామనలు మనవి మీరు ఎప్పుడైనా శుద్ధ ఆయాం రూపంలో ఉండగా మీ మనస్సులో కామన్ ఎప్పుడైనా ఉదయించినట్టుగా మీరు గమనించారా దెర్ ఇస్ నో డిజైర్ ఆయాంలో డిజైర్ ఉండదు దట్ టాట్లెస్ట్ లో వెన్ యూ ఆర్ జస్ట్ ది దట్ ఇన్నర్ సైలెన్స్లో మీరు ఉన్నప్పుడు ఉదయరా నో డిజైర్ అంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ నాయిస్ డిజైర్ ఈజ్ ద మెంటల్ నాయిస్ ఇట్ ఈజ్ మెంటల్ డిస్టర్బెన్స్కే డిజైర్కే కాబట్టి మన డిజైర్స్ రాజసములు తామసములుగా ఉంటాయి ఎందుకంటే మన ఉపాధి అంతఃకరణోపాధిక జీవహ ఆ చైతన్యం అంతఃకరణలో ప్రతిఫలిస్తే జీవుడవుతాడు సో ఈ అంతఃకరణోపాధికుడైన జీవుడు ఇటు తమో ప్రధానుడు జడ దేహంతో తారాత్మ్యం చెంది కూర్చున్నవాడు తమో గుణ ప్రధానుడు కాక మరేమవుతాడు రబ్రహ్మ అది శుద్ధ సత్వగుణ ఉపాధిలో ఈ కామన వచ్చినది కాబట్టి ఈ కామన స్వతంత్రమైనది అది కేవలము జగద్రూపంగా పరిణామాన్ని చెందటం కోసం చైతన్యమే ప్రకటం అవటం కోసం అది ప్రాణుల యొక్క కర్మఫలాన్ని అనుసరించి ఆల్ దట్ హీ ఈస్ గోయింగ్ టు సే సో వచ్చినదే కానీ ఇది బైండింగ్ డిజైర్ కాదు సో ఎందుకంటే బ్రహ్మ సత్య జ్ఞాన లక్షణ సత్య ఈజ్ బీయింగ్ జ్ఞానా ఈజ్ అవేర్ఫుల్ అవేర్ఫుల్ ప్రజెన్స్ దట్ ఈస్ ది బ్రహ్మ ఇన్ అవేర్ఫుల్ ప్రజెన్స్ వాట్ ఎవర్ ద స్టరింగ్ కమ్స్ దట్ ఈజ్ శుద్ధ సత్వప్రధానంగా ఉంటుంది అది ఆ స్వరూపానికి దూరం అయిపోదు స్వాత్మభూతత్వాత్ విశుద్ధ కాబట్టి ఆ సత్వగుణోపాధికమైనటువంటి సంకల్పం ఏదైతే కలదో అది బంధించేది కాదు బంధించాలి అంటే రజ రాజసము తామసము అయిపోవాల్సి ఉంటుంది అంటే ఆ ఎలత్ఫుల్ ప్రజెన్స్ నందు మీరు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని అధ్యారూపం ఉంటుంది తర్వాత దేహ తాదాత్మ్యంతో అక్కడికి సంసార బంధం పూర్తవుతుంది సో ఆ స్థితిలో పుట్టే కామనలు వేరే శుద్ధ సత్వోపాధి ఎందు బ్రహ్మ ఎందు కామనలకి బంధహేతుత్వము లేదు బ్రహ్మ ప్రవర్త్యేత సో శుద్ధ సత్వోపాధికమైనటువంటి ఆ మాయాశక్తి ప్రతిఫలించే చైతన్యము ఆ మాయాశక్తి వచ్చిన స్పందన చేత పుష్ చేయబడదు స్పందన చేతను అది ముందుకు త్రోయబడదు అది స్వతంత్రంగా ఉంటుంది తేషాంతు తత్ప్రవర్తకం బ్రహ్మ సో ఆ శుద్ధ సత్వోపాధి ఎందు వచ్చేటువంటి సంకల్పమునకు వాటినే బ్రహ్మ ప్రవర్తింపజేస్తుంది అయితే అసలు ఆ సంకల్పం మాత్రం ఎందుకు కలగాలి ఆ సంకల్పాన్ని బ్రహ్మ ప్రవర్తిల్లా స్వతంత్రంగా ఉన్నటువంటి బ్రహ్మ ఆ సంకల్పాన్ని ముందుకు కొనిపోవుట వైస్ షుడ్ హ్యాపన్ ఈజ్ దేర్ అని ఈ వెస్టర్ ఇంట్రెస్ట్ ఫర్ ది బ్రహ్మన్ ఇన్ దాట్ నో ప్రాణి కర్మాపేక్షయా అది దీన్ని ఎలాగా వర్ణించారంటే ముండకోపనిషత్తులో చీయతే బ్రహ్మ అని అన్నారు అంటే నేను ఈ చీయతే అనే ముందు నాకు అర్థం తెలిసేది కాదు చీయతే బ్రహ్మ బ్రహ్మ చీయతే భాష్యంలో భాష్యకారులు వస్తారు మా నాయనగారిని అడిగాను ఏమిటండి ఈ చీయతే ఇలా చీయతే అంటే ఉబ్బుట అని చెప్పారు దెన్ ఐ గాట్ ఇట్ ఇప్పుడు శనగింజ ఆ శనగింజ దృష్టాంతం కూడా ఆయనే ఇచ్చారు సో శనగింజ మామూలుగా ఎనికి ఎండిపోయి ఉంటుంది ఎండు శనగ అది మీరు కనుక గూట్లో పెడితే అలాగే ఉంటుంది అలాగా ఏ కదలిక దాంట్లో చైతన్యం ఉంది బీజశక్తి ఉన్నది కదండి కానీ ఆ బీజశక్తి ఉందని కూడా మీకు తెలియదు కానీ దాన్ని ఒక్క ఫోర్ అవర్సో ఫైవ్ అవర్సో రాత్రి పదింటికి నీళ్లలో వేస్ చేసి పెడితే తెల్లవాసం నాలుగేడుకు ఉబ్బుతుంది మన వాళ్ళు శనగలు పంచిపెట్టేప్పుడు నానపోసింది శనగలు పంచి పెడతారు లేకపోతే మీరు ఎండు శనగలు పంచిపెడితే ఇవ్వడానికి కూడా బాగుండదు అది ఇటు అదట్ క్రైస్ ఐస్థటిక్గా ఉండదు అది ఎండు సెలగలు ఇవ్వకూడదు నానపోసినట్లయితే నవనవలు ఆడుతూ ఉబ్బి చాలా ఇన్ని సెలగలు ఇన్ని అవుతాయి ఆ ఉబ్బుతుంది శనగ కింద ఆ ఉబ్బడవంటే అర్థమైనట్టు తెలుసిన ఇట్ ఈస్ నౌ రెడీ టు స్ప్రౌట్ అని అర్థం అంచేత మీరు అలాగే ఇంకొక గంట దాన్ని వదిలేస్తే it will sprout a kavachanni bhedin cheskoni baytiki vachchu miru aa kavacham meda 1 kg baru batana tokam raaye tho daanni etimele pettandi still it sprouts what a thing it is saw so, a bada ante artham etante it is yet, it is ready to manifest anartham brahmachiyate ibudu brahma la ubbi unnadi ఎందుకని ఇట్ ఇస్ రెడీ టు మేనిఫెస్ట్ వై షుడ్ మేనిఫెస్ట్ బికాజ్ ఆ ప్రాణులు తమ తమ కర్మఫలాన్ని అనుభవించడానికి సంసిద్ధంగా ఉన్నారు మీరు నిద్ర నుంచి బయటికి ఎందుకు వస్తారు వై యు కమ్ అవుట్ ఆఫ్ స్లీప్ బికాజ్ ప్రారంభ కర్మఫలము మిమ్మల్ని నిద్రలోంచి బయటికి లాక్కొస్తుంది లాక్కొచ్చి తెల్లారింది నాయన బయలుదేరు బండికి ఎద్దుని కడతారు చూడండి అలాగా సో ఈ సంసార బండిని బండికి కట్టుకుని భుజాన్ని కట్టుకుని వీడు ఇంకా నిద్రపోతానంటావేమిటి అని ఆ ప్రారంభకర్మ ఏం చేస్తుందంటే వీడిని నిద్రలేపి వీడిని నిద్రలో వీడు పరబ్రహ్మరూపుడే ఆ ప్రారంభకరంలో వీళ్ళు నిద్రలేపి వీడిని జీవుణ్ణి చేసి బండికి కట్టి లాగిస్తుంది అలాగే ఆ ప్రాణుల యొక్క కర్మలన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ ప్రాణికర్మాపేక్ష చేతనే ఆ సంకల్పం జగత్తు పుట్టింది ఇదంతా ఆత్మకప్లై అవుతుంది బ్రహ్మకప్లై అయితే మీరు అలా కల్పన చేయాలి ఆత్మకప్లై అయితే కల్పనే ఉంది అంతా అనుభవంలో ఉన్నదే చూదురు కానీ తస్మాత్ స్వాతంత్ర్యం కామేశు బ్రహ్మణ కాబట్టి బ్రహ్మకు పరబ్రహ్మకు కామన అంటే సంకల్పము విషయంలో స్వాతంత్ర్యము కదదు అంచేతనే ఆయనకి కామేశ్వర అని పేరు సంగతి మన వాళ్ళు తెలుసుకోవాలి మన థీలాజీఎన్స్ ఆ అనే పదాన్ని కూడా పాడు చేసి పెడతా కామేశ్వర అని పేరు పెట్టి అసలర్థం తెలుసుకోకుండగా ఇది ఇది అసలర్థం తస్మాత్ స్వాతంత్ర్యం కామేశు బ్రహ్మణ వి ఆర్ కామపరాధీన బ్రహ్మన్ ఇస్ కామేశ్వర అంటే స్వకామయత జగత్తును సృష్టించాలి అనే కామన విషయంలో ఆయన స్వతంత్ర పరమాత్మ అని అలా తెలుసుకోడు వీడు కామేశ్వర అంటే దానికివో లక్ష తొంభై కామేశ్వర కామాక్షి అని ఇంకక్కడి నుంచి ఓ పెద్ద థియాలజీ అల్లి పెడతాడు దాంట్లో దాంట్లో మళ్ళీ దాన్ని పునః అదైనా స్పష్టంగా తెలుసుకుని చెప్తాడంటే దాంట్లో మళ్ళీ అరకూర జ్ఞానం మిడిమిడి జ్ఞానం ఏవేవో ఐడియాస్ని ఫైలానా ఐడియాస్ని లోకంలో ప్రవేశపెడుతూ ఉన్నాడు అంత కామాఖ్య విషయం తెలుసుకుని మనం పదాన్ని ప్రయోగించాలి కామాఖ్య కామనా ఆ కామన అన్నది మాయాశక్తి పరమేశ్వరుని విషయంలో మాయాశక్తి కామాఖ్య ఆ కామనయందు పరమేశ్వరుకు పూర్ణ స్వాతంత్ర్యం ఉంటుంది దట్ ఈస్ దిస్ ఇస్ ది వే వి హౌత్ అని ప్రశ్న సో కామేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కామనలు అడగకూడదు కామేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కామేశ్వరత్వాన్ని కోరాలి ఈ కామనలు మమ్మల్ని ఇలాగ పరిగెత్తిస్తున్నాయ్యా నువ్వు కామనం ఉండి కూడా పరిగెత్తకుండా ఉన్నావుట మాకు భాగ్యాన్ని ప్రసాదించు అని మనం ప్రార్థించాల్సి ఉంటుంది ఎనీవే సాధనాపేక్ష సారీ అత అనాప్తకామం బ్రహ్మా కాబట్టి వాడు పూర్వపక్షం అది కదా బ్రహ్మ కామ అకామయత ఎందుకని అనాప్తకామత్వాత బ్రహ్మ అనాప్త కామం కాదు అయినా కూడా అకామయత సాధనాంతరానపేక్ష కామన శుద్ధంగా ఉందనుకోండి దానికి సాధనాంతర అపేక్ష ఉండదు సత్వగుణ ప్రధానమైన సంకల్పానికి సాధనాంతరాపేక్ష ఉండదు సత్పం ఇప్పుడు అహమస్మి అదే సంకల్పం అహమస్మి దానికి సాధనాంతరం ఏం కావాలండి అస్తిత్వం ఈజ్ యువర్ స్వరూప చైతన్యం ఈజ్ యువర్ స్వరూప దానికి సాధనం కావాలి అహం కర్త అస్మి అప్పుడు సాధనాలన్నీ కావాలి కర్త కావాలి వీడు కర్తను అంటాడండి భోక్త అంటాడు భోక్తవాలంటే కర్తవ్యాలి కర్తవ్యాలంటే కరణాలు ఉండాలి క్రియమానములు ఉండాలి దానికి ఫలం ఉండాలి ఇన్ని అవసరం ఉంటాయి అహమస్మికి ఏ సాధనాలు కావాలండి పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేసి స్నానం చేయాలంటే మళ్ళీ సాధనాలు కావాలి స్నానం చేసిన కూర్చున్నారు దట్ ఇన్నర్ సైలెన్స్ అహమస్మి దీనికి ఏ సాధనాలు కావాలి ఏ సాధనాలో అక్కర్లేదు అహం కర్తా అస్మి అహం అస్య ఆశ్రమస్య అధిపతి అస్మి అంటే దానికి బోడు సాధనాలు కావాలి కాబట్టి శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి స్పందనలో ఆ పరబ్రహ్మ యొక్క స్పందన దానిలో సాధనముల యొక్క అపేక్ష ఉండదు లేజ్ మన కామనలన్నింటికి సాధనాంతరముల యొక్క అపేక్ష ఉంటుంది కాబట్టి ఆ శోకామయత అనే మన కామనల వంటిది కాదు దాన్ని అలాగే అర్థం చేసుకోకూడదు అని దాన్ని వ్యవహారం దాన్ని చెప్తున్నారు ఆయన కించ అన్య అనాత్మభూతా ధర్మాదిమిత్తపేక్షా కామాత్మవ్యతిరిత్యకారణ సాధనాపేక్షా న్రహ్మణ నిమిత్తపేక్షరానపేక్ష అనేదాన్ని వివరిస్తునర్ ఆ చాకించవరణ ఎనివే యథా అన్యాం జీవులకు మనందరికీ ఈ కామాలు ఉన్నాయే కామాహ అన్యషాం కామాహ జీవుల యొక్క కామనలు అనాత్మభూత ఆత్మ కంటే భిన్నమైనదాని ఎందు ప్రవర్తిస్తాయి అహమస్మీలో ఉండే స్పందనకి అనాత్మ సంబంధం ఉండదు ఇంకా కానీ ఎప్పుడైతే రజోగుణం తల ప్రవేశపెట్టిందో తల ఎత్తినదో ఇంకా అక్కడి నుంచి అనాత్మ ప్రారంభం ఆత్మ కాని దానితోటి ఆత్మకి కల్తీ ప్రారంభం గ్రంథి ముడి చిజ్జడ గ్రంథి ఎలాగా కర్త అహము కరోమి నేను చేయుచున్నాను ఈ చేసేటువంటి ఈ డూయర్స్ ఉన్నరే యాక్షన్స్ ఏజెంట్స్ ఆఫ్ యాక్షన్ అవి ఐదు ఉన్నాయి అధిష్టానం తథాకర్త కరణించ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టాహారం దైవం చేయిత్ర పంచమం అని శ్రీకృష్ణుడి గీతలో చెప్తాడు ఈ ఐదింట్లో ఆత్మ లేదు కానీ వీడేం చేస్తాడు ఆత్మకాని దేహాదులయందు ఆత్మభ్రాంతిని కలిగి కర్తగా ముందుకు వెళ్తాడు సో ఈ విధంగా మానవుల యొక్క కామనలు అనాత్మభూతాలుగా ఉంటాయి వీడు అనాత్మతోటి తాదాత్మ్యాన్ని చెంది ఆ అనాత్మస్థాన్ని ఆ చిజ్జడ్రంథి స్థానంలో ఉండి ఒక పరిచ్ఛిన్నమైన జీవుడిగా ఉండి తనను తాను అనాప్తకామునిగా స్వీకరించి నాకెదోలో ఉంది ఇది లేదు అది లేదని ఆ రకమైన ఏడుపు మొదలుపెట్టి అనాప్తకామునిగా స్వీకరించి ఆ తర్వాత తనకంటే భిన్నంగా ఉన్నాయి అని వీడు భావించేటువంటి పదార్థాలను వీడు కోరుతూ ఉంటాడు ఇది వీడి కామన బ్రహ్మయందు ద్వితీయ వస్తువే అక్కడ స్పందన తప్పింకేమీ లేదు ఆ స్పందన కూడా సాత్విక స్పందన కాబట్టి మన కామనల వంటిది బ్రహ్మ యొక్క కామన కాదు అని అంచేతనే మన కామనలు ధర్మాది నిమిత్తాపేక్షా ఈ కామన సఫలం అవ్వాలన్నా అది ఇంప్లిమెంట్ చేయాలన్నా మనం పూర్వంలో పుణ్యం చేసుకుని ఉండాలి ధర్మం అంటే పుణ్యం పుణ్యం చేసుకుని ఉండాలి ఆ పుణ్యం చేసుకున్నప్పుడే ఆ కామన సఫలం అవుతుంది తర్వాత ఇంకా ఆది శబ్దం చేతనం ఆ పుణ్యము ఇప్పుడు పరిపక్వం అవ్వాలి ఈ కాలము ఆదిశబ్దం చేత దేశకాలాలు గ్రహింపబడతాయి దేశము కాలము అనుకూలించాలి అనుకూలిస్తేనే ఆ కామన మీకు పరిపూర్ణమవుతుంది మనం చేసుకున్న అదృష్టం కలిసి రావాలి దేశకాలాలు కలిసి రావాలి ఎన్ని కలిసి ఆ కోరిక సిద్ధిస్తుంది సో ఈ విధంగా ఉంటాయి కామాలు పైగా స్వాత్మవ్యతిరిక్త కార్యకారణ సాధనాంతరాపేక్షములుగా ఉంటాయి సో కామన ఉంటుంది ఆ కామను పరిపూర్ణం అవ్వాలంటే చేతులు దేహము ఇవే స్వాత్మ వ్యతిరేక్త దేహంతో సహా అనాత్మయే బాహ్య సాధనాలు ఇంక సో తనకంటే భిన్నమైనటువంటి సాధనాంతరములు సో పదార్థములు కారణములు సో కార్యకారణ భావము ఈ కోరిక తీరాలంటే దాని మూల తీసుకురావాలి సో ఈ కార్యకారణాపేక్ష ఇవన్నీ ఇడ్లీ దినాలని కోరిక కలిగిందనుకోండి దానికి కావలసిన పదార్థాలు తీసుకురావడం ఇది చేయడం ఇది చేయడం వ్యవస్థ ఉంటుంది సాధనాంతరముల మీద ఆధారపడి మన కామనలు ఉంటాయి కాబట్టి అవి మన కామనలు బ్రహ్మ యొక్క కామనలకి లక్షణాలు ఏం లేవు కనుక శోకామయత అన్నది ఆ కామనలాగే మన కామనలు అంటే కొంతమంది ఇలా అంటారు బ్రహ్మగారు కూడా కామించాడండి శోకామయత అని దాని మీద కథలు అవ్వడం ఇంక పిచ్చి కథలు పిచ్చి కథలు అంటే పిచ్చి కథలు ఒకప్పుడు ఆ పిచ్చి ముదిరి జుగుప్సాకరంగా కూడా తయారవుతుంది ఆ కథల్ని వాటికేసి చూడాలంటే అసహ్యం పోతుంది ఎందుకంటే దే దే కంటెంట్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ దే డ్రైవ్ ది సొసైటీ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అండ్ దే ప్రొవైడ్ బేసిస్ ఫర్ ఆల్ సర్ట్స్ ఆఫ్ సూపర్ ఆ బ్రహ్మగారు కూడా కావించేడండి నేను ఎంతోమంది ఇలాంటి ఉండే విన్నా పెద్దవాళ్ళు మళ్ళా సో ఈ గ్రామాల్లో చదువు సంధ్య లేకుండా ఉండే పెద్దలు కొంతమంది ఉంటారు ఏదో మాట్లాడుతూ బ్రహ్మగారి కామించేటండి శోకామయత అన్నారు కదండి అని ఇది ఒకడు విన్నాడు వీడు శోకామయత సో ఇది అంచేతనే శంకరుడు దీన్ని ఆ శోకామయత అలా జాగ్రత్తగా పరిష్కారం చేసుకొస్తున్నారు ఇంత పరిష్కారం అవసరం లేదు దానికి బ్రహ్మచేతనము అని అభిప్రాయం అది అర్థవాద ఆయన ఎలా కూర్చొని కథ చెప్పట్లేదు ఇక్కడ మనకి బ్రహ్మ జడవనుక్కుని పోయావో సత్తు కనుక కాదు చేతనము అని దానికి శోకామయత ఇది అర్థవాద So, you not, its literal meaning సో ఇది షుడ్ నాట్ ఇట్స్ లిటరల్ మీనింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇట్స్ ఇంప్లాయిడ్ మీనింగ్ లోన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్ఇంప్లాయిడ్ మీనింగ్ ఈజ్ బ్రహ్మచైతనం దాట్స్ ఇట్ ఓవర్ ఇదంతా ఎందుకంటే ఈ శోకామైతా పట్టుకుని ఈ వ్యాఖ్యాతలో చాలా కలుషితంగా దాన్ని నిర్మాణం చేసి పెట్టారు కనుక ఆయన కొంత దాన్ని శోధన చేస్తున్నారు ఎంతో to clean up a lot of లాట్ uh, really, డ్రాస్ రియల్లీ భగవద్గీత clean up process, నథా బ్రహ్మణ నిమిత్తాధ్యపేక్షత్వం సో బ్రహ్మకి నిమిత్తము అంటే ధర్మము పుణ్యం చేసుకుని ఉండాలి ఆ బ్రహ్మ అని చేతనే ఆ సంకల్పం పుట్టింది ఆ పుణ్యం వల్లనే ఆ సంకల్పం సిద్ధించింది దానికి దేశకాలాలు ఇలాగేమీ లేదు ఇలాంటి అపేక్ష ఈ అనాప్తకాములు అయినటువంటి జీవులకు ఉన్నది కానీ పరబ్రహ్మకు లేదు అంటే దీన్ని బట్టి జీవులు పరబ్రహ్మ ఉన్నారు అని అలాగ మళ్ళీ దాన్ని చేయడం కాదు ఆ ప్రకరణం వేరు కింతర్హ అయితే మరి ఏమిటంటావు బ్రహ్మ యొక్క కామన యొక్క స్వరూపం ఎలా ఉంటుంది స్వాత్మనోనన్యా బ్రహ్మ యొక్క కామన సంకల్పము ఆత్మలో భాగంగానే ఉంటుంది ఆ సంకల్పము దేన్ని గురించో అది కూడా ఆత్మ యొక్క స్వరూపంలో భాగంగానే ఉంటుంది ఆత్మ యొక్క స్వరూపాన్ని విడిచి ద్వితీయం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు లేదు ధర్మాది నిమిత్తములు దేశకాలముల యొక్క అపేక్ష లేదు ఏమీ అక్కర్లేదు ఆత్మభూతంగానే స్పందన ఎందువల్లను అంటే అది చేతనము గనుక అని సెటిల్ చేశారు తదేతదాహ సో ఆ విషయాన్నే అంటే బ్రహ్మచేతనము అనే విషయాన్నే శృతి ఈ వాక్యంలో చెప్తోంది సో కామయత స ఆత్మా యస్మాకాశ సంభూత అకామయత కామితవాన్ సహా ఆత్మ ఇక్కడ సహా అన్నదానికి ఆత్మాని పట్టుకొచ్చారు పోనీ బ్రహ్మనొత్గా ఏమంటే బ్రహ్మకే ఆత్మకి భేదం లేదు కదండి బ్రహ్మనత్సగా ఆత్మను ఎందుకు అన్నారు అంటే సహా పుంలింగం పక్కన నెత్తి మీద ఉన్న బ్రహ్మని పరామర్శ చేయదు నెత్తి మీద పైనే ఉన్న బ్రహ్మని పరామర్శ చేయాలంటే తత్ అని ఉంటుంది తత్తున్నప్పుడు బ్రహ్మనాలి సహా అన్నప్పుడు ఆత్మ కొంచెం వెనక్కి వెళ్తే తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశస్ సంభూత అని ఆత్మ ఉందిగా అది కూడా ప్రకరణ స్థమే అది పరామర్శ అని చెప్పేది ఆయన ఆకాశం మాట పట్టుకొచ్చారు ఇక్కడ లేకపోతే ఆకాశం ప్రకరణం కాదు ఇది సహా ఆత్మ యస్మాదాకాశస్ సంభూత నువ్వు అక్కడికి వెళ్ళిపో ఆత్మ బ్రహ్మ కంటే అభిన్నమైనదే అది అకామయత కామిత చైతన్యం ఎందుకంటే బ్రహ్మ అంటే దాని ఎందు బ్రహ్మ అస్తిత్వాంశము ఎక్కువ బ్రహ్మయందు అస్తిత్వాంశం ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది ఆత్మయందు బాగా దృఢంగా కనపడుతుంది అందో ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లవాడిని తండ్రి చిన్నపిల్లవాడి కేసు చూస్తూ మాట్లాడుతున్నాడు అనుకోండి వారిందో ఆ పితృ బాగా ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది అదే భార్య కేసు మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఇటు భార్య తిరిగాడు అనుకోండి ఆ అధికారము ఆ షావునిజము కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఒక అదే ముఖం దాంట్లోనే మళ్ళీ ఇన్ని ఆస్పెక్ట్స్ అలాగే బ్రహ్మ అంటే ఆ వస్తువేనండి వస్తువు ఒక్కటే తత్వం ఒక్కటే అద్వితీయం దాన్నే మీరు బ్రహ్మ అంటే ఆ బాగా హైలైట్ చేస్తున్నారు జగత్కారణం జగదస్తి జగత్కారణం బ్రహ్మ దాన్నే ఆత్మ అంటే అమో చిత్తు ఇటు హైలైట్ చేసినట్టు సచిత్ కదండి సచిత్ ఉంటే సత్తును ఒకటి హైలైట్ చేస్తాడు చిత్తుని ఇంకొకటి హైలైట్ చేస్తాడు ఒకే శృతి ఓ సందర్భంలో దాన్ని ఇంకో సందర్భంలో అంచేతనే సహ తదకామయత కాదు సోకామయత తత్ సృష్వా సృష్వా దగ్గర తత్ అస్తిత్వం అకామయత దగ్గర చోటికి సహా అంచేతనే శంకరులు దాన్ని పాయింట్ అవుట్ చేయడం కోసం ఆకాశాన్ని పెట్టారు ఆత్మకే ఆకాశానికి సంబంధం కనుక సో ఆకాశం ఏ ఆత్మ నుంచి పుట్టిందో అది కామితవాన్ కామితవాన్ అని మళ్ళీ పుల్లింగం అకామయత అంటే అది పుల్లింగం అయినా అదే స్త్రీలింగం అయినా అదే నపుసలింగం అయినా అదే కామితవాన్ అంటే పక్కా పూన్లింగం అంటే ఆత్మ కథం ఎలా కోరిందండి అది బహుశ్యాం ప్రజా ఏతి బహు ప్రభూతం భవేయం అని కోరింది నేను చాలా అవ్వాలి ఇప్పుడు ఒక్కటిగా ఒక్కటిగా అద్వితీయంగా ఉన్నాను ఇప్పుడు ఐ లెట్ మీ బికమ్ మెనీ ప్రభూతం అంటే మెనీ ప్రజాయే ఇంకా చెప్పడం తర్వాత బట్ అక్కడ ఇంకా చిన్న ప్రశ్న వేసుకుని సమాధానం కథమేక సర్థాంతరాననుప్రవేశే బహుత్వం సది ఉచ్యతే ఇప్పుడు ఒకటి ఒకటి ఒకటిగా ఉంటూ బహు ఎలా అవుతుందండి అలా కాకుండా ఒకటే అయినా వేర్వేరు పదార్థముల కింద మారిపోతో బహు అవ్వచ్చు ఇప్పుడు మట్టి ముద్ద ఒక్కటే పెద్ద ముద్ద ఒక్కటే కానీ ఘటాలు బాణలు మూకుళ్ళు ఇలా వేరు అర్థాంతరములు అంటే ఇంకా మట్టి కాదు మట్టి కంటే భిన్నములైన వేర్వేరు పదార్థములుగా అదే అన్వితమయ్యి అదే వ్యాప్తి చెంది అనుప్రవేశం చేసి అప్పుడు అది బహు అవుతుంది అంచేతనే పొద్దున్న ఒక్క మట్టి ముద్ద సాయంకాలం అయ్యేప్పటికీ ఒక రెండు వందల పదార్థములుగా మారిపోయి బహు అయింది ఒకటే బహు అయింది బ్రహ్మ అలా అయిందా అంటే అని శంక అలా అలా అయిన బహుత్వమా లేక ఒక్కటిగా ఉంటూనే బహు అయిందా ఒకటిగా ఉంటూ బహు అవడం ఇక్కడ కుదురుతుంది కాబట్టి బ్రహ్మ బ్రహ్మగా ఉంటూ ఇంకా బహు అవడానికి వీల్లేదు బ్రహ్మ అబ్రహ్మ అయిపోతే అబ్రహ్మలు అయిపోతే అప్పుడు బహు అవడానికి అవకాశం అని మళ్ళీ దాంట్లో శంక పరిణామ హోదా ఉంటుంది అలా అయిందా ఏమి ఉచ్యతే ప్రజాయేయా ఉత్పద్యేయా అది బహుశ్యామ్ అంటే బహువుగా అయిపో మెనీగా అయిపోతాను అంటే మళ్ళీ పరిణామం అనుకున్నారు మినీగా అయిపోవడం పరిణామం కాదు ప్రజాయేయ ప్రజాయేయా మళ్ళీ ఏకవచనమే మెనీగా అయిపోతూ అలాగే మెనీగానే అవుతున్నప్పటికీ ఏ రకమైనటువంటి వికారములు లేకుండగా నేను నేనుగా ఉంటూనే మెనీగా అవుతాను అని దాని యొక్క తాత్పర్యం వివరిస్తారైనా నహీ పుత్రోత్పత్వా విషయం బహుభవనం వేదంలో ఈ బహుభవనాన్ని కర్మకాండలో చెప్పారు ఎలాగంటే యజమానుడు మెనీ అవుతాడు వీడు ఒకడున్నాడండి బ్రహ్మచారిణి పెళ్లి చేసుకుని వీడు వీడు బహు అవ్వాలి బ్రహ్మచారి బహు అవ్వాలి బ్రహ్మచారి బహు అవ్వాలంటే ఎలా అవ్వాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని భార్యతో కలిసి కాపురం చేస్తూ ఉంటే బహు అవుతాడు ఎలాగ పుత్రోత్పత్తి పుత్రుడు పుత్రశబ్దం చేస్తాను పుత్రుడికి గ్రహింపబడుతుంది సంతానము కలుగుతూ ఉంటే ఒక సంతానం వచ్చింది అనుకోండి ఇప్పుడు రెండు అయ్యాడు వీడు ఒకడు సంతానం ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి మూడు అయ్యాడు అలాగ బహు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఏమైంది ఇప్పుడు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇది కానీ పూర్వం వాళ్ళు నలుగురు ఐదుగురు పిల్లలు ఉండేవారు బహుభవనమే పైగా వేదంలో కూడా కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పారు అనేక సందర్భాల్లో బహుభవనం అన్నాం కదా ఇంకా అలా అధిక సంతానం కూడా ఇబ్బందే మ్యాక్సిమం టెన్ దశాస్యాం పుత్రానాధి అని ఓ లిమిట్ దశ పది సంతానాన్ని కానీ ఇంకా అంతకంటే వద్దు అని దశాస్యం ఉత్తరానా మరి మ్యాక్సిమం లిమిట్ చెప్పినప్పుడు మినిమం లిమిట్ కూడా చెప్పచ్చు కదా చెప్పాలి కదా శృతి చెప్పింది ఒక్క సంతానము అది కూడా మ్యాండేటరీ ఏం కాదు సంతానం కలగలేదనుకోండి దాని గురించి విచారించాల్సిందేం లేదు అరకంగానూ శృతి చెప్పింది ఆత్మావాయం లోక తెలుసుకుంటే ఆ విచారం అక్కర్లేదు అని ఓ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి ఈ కాన్సెప్ట్స్ అన్ని అనివే బహుభవనం అన్నది అర్థాంతర విషయంగా ఉంటుంది తండ్రి తండ్రిగా ఉండడు ఇంకా కొడుకు అయిపోతాడు ఇంకొక తండ్రి నుంచి విడిపోతాడు కొడుకు విడిపోయి ఇంక తండ్రితో సంబంధం లేకుండా పక్కన సెపరేట్గా నిలబడి ఉంటాడు అలాంటి బహుభవనం Brahma, ఇప్పుడు బ్రహ్మ నుంచి జగత్తు విడిపోయి జీవులు విడిపోయి ఇంకీ పైన బ్రహ్మ బ్రహ్మే జగత్తు వేరే జీవులు వేరే అలాంటి బహుభవనమా ఇది నో అలాంటిది కాదు అలాంటిదని అదో అదో వాదం అరబిందో మొదలైన వాళ్ళు ద్వైతవాదులు అరబిందో అద్వైతే బట్ స్టిల్ హీ టేక్స్ ఇట్ దట్ వైక్ జగత్తు విడిపోయింది పరిణామవాదం మనం పరిణామవాదాన్ని అంగీకరించాలి వివర్తవాదాన్ని స్వీకరిస్తారు జగత్ నిత్య కదా జగత్ సత్యం అయిపోతుంది కథంతరిహి ఎందు మరి బ్రహ్మ నుండి ఏదీ విడిపోలేదు ఇప్పుడు ఇంకా బ్రహ్మ వేరే బ్రహ్మ నుంచి పుట్టిన ఈ సర్వము వేరే అనే పరిస్థితి లేదు ఆ ఏకత్వము ఆ అద్వితీయత్వము అలాగే కొనసాగుతోంది అలాంటప్పుడు ఈ బహుభవనం ఎలా కుదురుతుందండి బహుభవనం అంటే ఇల్లు అనుకునేరు ఇల్లు కాదండి ఉండడం బహువుగా అవడం తెలుస్తోందండి ఆ పదాలు సో అది ఎలా కుదురుతుంది కథం తర్హి ఆత్మస్థాన్ సారీ ఆత్మస్థాని అభివ్యక్త నామరూపా रूपाभिव्यक्त्या अभी अला बहुभवन तन स्वरूप नकटम काम रूपम प्रकट द्वारा अभी बहुभवे अहम इन अहम पिता अहम पुत्र अहम भ्राता अहम भर्त एन इपड़की अभी अला बहुभव ఎందుకంటే ఈ చీజే నామరూప సో ఇలాగంటే బహుభవనం బ్రహ్మది అంతేగాని ఈ తండ్రి కొడుకులు విడిపోయారు చూడండి తల్లి పిల్ల విడిపోయారు అన్న నేను అంటూ ఉంటాను అలాంటి బహుభవనం కాదు ఇంకో ఇలాంటి బహుభవనం మనం పొద్దున్న లేస్తే ఈ బహుభవనమే పని ఎంతమంది దగ్గర తలలు పొందాలి ఎంతమందిని ప్రాధాన్యపడితే తెల్లవారి రోజు గడిచాను మరి బహుభవనం కాదు అహం సుఖీ అహం దుఃఖీ సో అహం అయామ్ ఫుల్ఫిల్డ్ ఐయామ్ అన్ఫుల్ఫిల్డ్ ఐఎమ్ దేశ్ ఐఎమ్ దాట్ ఎన్ని ఎన్ని బహుభవనాలు అవుతున్నాయి అక్కడ అయాం అయాముగా ఉంటూనే ఇవన్నీ అవుతున్నాయి మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ సంస్కారాలన్నీ అయాంలోనే ఉన్నాయి మరి నిద్రలో ఎందుకు కనపడలేదు అనభివ్యక్తంగా ఉన్నాయి నిద్ర వేస్తూనే ఎందుకు రాలేదు ఇంకా మరి రావడానికి టైం పడుతుంది అనభివ్యక్తమైన రోల్స్నన్నిటినీ వీటనన్నిటినీ అభివ్యక్తం చేయటమే అలాంటి బహుభవనం మనం నిత్య జీవితంలో చూస్తున్నాం బ్రహ్మ యొక్క బహుభవనము కూడా అట్టిదియే బ్రహ్మయందు ఈ జగత్తులన్నీ కూడా ఈ బ్రహ్మాండములన్నీ అనభివ్యక్తంగా నామరూపాత్మకములు ఇవన్నీ విడిగా విడిగా ఏమీ ఉనికి లేదు పోని పోని బ్రహ్మ సొమ్మేం పోయిందండి బయట పారాయచ్చు కదా అంటే బయట బంగారం సొమ్మేం పోయిందండి బంగారం నాగ నగలన్నింటినీ తనకంటే బయట పారాయిచ్చు కదా అంటే బయట పారాయడానికి ఉండవు బయట పారేస్తే బంగారానికి బయట పారేస్తే నగని ఆ నగ ఉండదు అక్కడ దానికి సత్త ఉండదు సత్త లేకపోతే ఇంకా ఏముంది కాబట్టి బయట పారేయడం కుదరదు అలాగే ఈ బ్రహ్మాండములన్నీ బ్రహ్మ నుంచి బయటకు వచ్చేసి ప్రసక్తే లేదు బ్రహ్మయంలో ఉన్నంత కాలమే వాటికి సత్తాస్ఫూర్తి ఉంటుంది నిరాత్మకములు అయిపోతాయి లేకపోతే కనుక శూన్యమైపోతాయి కాబట్టి తన ఎందే ఉండే నామరూపాలని ప్రకటించటం ద్వారా బహుభవనం లైక్ సినిమా ప్రాజెక్టర్ లైట్ సినిమా ప్రాజెక్టర్ లైట్ వేశాడు ఫిలిం పెట్టకుండా ముందు వేశాడు ఇప్పుడు ఆ లైట్ తెర మీద లైట్ ఎంత లైట్ ఉంది ఏకం ఫిలిం ప పరిగెత్తనం ప్రారంభించింది ఇప్పుడు బహు అయిందా లేదా అలాంటి బహుబు అంది ఇట్ ఈజ్ లైక్ వివర్తవాదం వివర్తవాదం అని అనడం కూడా సమతం కాదు వివర్తం ఈ వాదం అనేది ఇట్ ఇట్ ఈ సమ్హో అనదర్ స్కూల్ ఆఫ్ థాట్స్ సిస్టమ్ వై డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే సత్యం దగ్గర స్కూల్ ఆఫ్ థాట్ ఏమిటి సత్యం ఏ టైట్ ఇస్ బియాండ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్ సత్యం ఇస్ సత్యం అంటే యదా ఆత్మస్థే అనభివ్యక్తే నామే ఆత్మస్వరూపా పరిత్యాగేనై బ్రహ్మణ అప్రవిభక్త దేశకాలే సర్వావస్థాసు వ్యాక్రియేతే అది ఇప్పుడు బ్రహ్మ ఆత్మ ఆత్మాచి బ్రహ్మ ఈ బ్రహ్మయంలో అనభివ్యక్తంగా నామరూపాలు ఉన్నాయండి ఇప్పుడు పితా ఉందండి ఈ పితా అన్నది అహమస్మిలో అనభివ్యక్తంగా ఉన్నది వీడు అహమస్మి సరే ఇప్పుడు పితా అభివ్యక్తం అవ్వాలి కొడుకుని పిలవాలని వీడికి కనిపించింది అంటే పిత అయిపోయాడు కదా సో పితా అభివ్యక్తం అవ్వాలి పితా అభివ్యక్తం అవ్వాలంటే ఆత్మయందు అనభివ్యక్త నామరూప పిత అన్నది నామరూపాలే పితా యొక్క ఎగ్జిస్టెన్స్ ఆత్మది పితా యొక్క స్ఫూర్తి అంటే పితృత్వ భావన ప్రకాశించుట అది ఆత్మ చైతన్యాండే ఆత్మ చైతన్యంలో పితృత్వ భావన ఉదయించింది కనుకనే ప్రకాశిస్తుంది అయితే ప్రకాశిస్తుంది కాబట్టి స్ఫూర్తి సత్త రెండు ఆత్మవే కాబట్టి ఆత్మయందే అనభివ్యక్త నామరూపాత్మకమైన ఈ వెంటనే అభివ్యక్తమైనది అభివ్యక్తమైన పితృత్వము ఆత్మచైతన్యమునందే అభివ్యక్త ఆత్మచైతన్యంలోనే కొనసాగుతూ అభివ్యక్తమవుతుందా లేక ఆత్మ చైతన్యాన్ని విడిచిపెట్టేసి బయట అభివ్యక్తం అవుతుందా ఆత్మస్వరూప అపరిత్యాగేనైవ ఆత్మ చైతన్యాన్ని విడిచిపెడితే ఇంకా దాన్ని బయట ఉనికి లేదు ఆత్మ చైతన్యాన్ని విడిచిపెట్టకుండగానే అది కొనసాగుతోంది అన్ని అవస్థల్లోనూ కూడా అన్ని అవస్థలో అంటే ఏమిటి పితృత్వము అనే అవస్థ అనే కాన్సెప్ట్ పుట్టింది కొంతసేపు సాగింది తర్వాత విడిపోయింది అవుతాం లేకపోతే బ్రహ్మ దగ్గర తీసుకోండి బ్రహ్మ నుంచి మాయాశక్తి మహత్తత్వము జగత్తు ఇలాగ ఈ అవస్థలన్నింటిలోనూ కూడా ఇప్పుడు బంగారం నుంచి నెక్లెస్ పుట్టింది మధ్యలో టూ త్రీ అవస్థలు ఉన్నాయి బంగారం కరిగించాడు దానికి రాగి యాడి చేశాడు ఇప్పుడు సాగ ఇప్పుడు నెక్లెస్ అయిందని మధ్యలో అవస్థలు ఉన్నాయి ఎన్ని అవస్థలు ఉంటే అన్ని అవస్థలలోనూ బంగారము కొనసాగుతూనే ఉంటుంది బంగారాన్ని విడిచిపెట్టి ఏ అవస్థ ఉండదు అలాగే ఆత్మయందు బ్రహ్మయందు ప్రకటమయ్యే ఏ కార్యమైనా ఏ అవస్థ అయినా కేవలము ఆ బ్రహ్మను విడిచిపెట్టి ఉండలేదు బ్రహ్మస్వరూపాన్ని విడిచిపెట్టకుండగానే అది అలా ప్రకటమవుతో ఆ ప్రకటమైన స్థితికే బహుభవనముగా స్వీకరింపబడుతూ ఉంటుంది హీరో బొమ్మ కనబడింది లైట్ని విడిచిపెట్టి హీరో ఉండదు లైట్లోనే హీరో కనపడుతుంది విలన్ కూడా లైట్లోనే అన్ని పదార్థములు లైట్ని విడిచిపెట్టకుండగానే కనపడుతూ ఉంటాయి అలాగే ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మస్వరూపాన్ని పరిత్యాగం చేయకుండగానే కేవలము నామరూపముల అభివ్యక్తిగానే ప్రకటమవుతోంది అదే దాని బహుత్వం నామరూప బహుత్వమే బహుత్వం కానీ అర్థాంతర బహుత్వం కాదు బ్రహ్మ వేరుగా అయిపోయింది ఇప్పుడు జీవులు వచ్చారు ఇప్పుడు పదార్థాలు వచ్చాయి ఇలాంటి బహుత్వం కాదు అని వ్యాఖ్యానం చేశారు కంటిన్యూ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతిశ్శాంతిశ్శాంతి హరి ఓంగురుభ్రో నమ హరి ఓం తత్సత